ఇప్పుడు జగత్తు ఉన్నది ఈ జగత్తు ఎవరి కోసం ఉన్నది భోక్తైన జీవుడు కోసం ఉన్నది ఈశ్వరుడు జగత్తును సృష్టించాడు ఇప్పుడు మీరు మామూలుగా జగత్ కారణవాదంలో కూడా ఏమని చెప్తారు ఈశ్వరుడు దీన్ని సృష్టి దృష్టివాదము ఆరంభంలో చెప్తారు అద్వైతంలో వేదాంతంలో ఆరంభంలో చెప్తారు సృష్టి దృష్టివాదం అంటే ఈశ్వరుడు సృష్టి చేశాడు ఈశ్వరుడు సృష్టి ఎవళ్ళ కోసం చేశాడు మీరు ఎక్కడైనా చదివి చూడండి తన కోసం చేసుకున్నాడా జీవుల కోసం చేశాడా జీవుల కోసం చేశాడు ఈ జీవులు కర్మఫలాలను అనుభవించాల్సి ఉంది వీళ్ళ కర్మఫలాలను అనుభవించాలంటే జగత్తు ఉండాలి దేహం ఉండాలి లేకపోతే కర్మఫల అనుభవం ఎక్కడొస్తుంది జీవుడు భోక్త కాబట్టి భోక్తలైన జీవులు కొరకు ఈశ్వరుడు జగత్తును సృష్టించాడు ఈ ఈశ్వరుడు నిర్గుణ పరమాత్మ సృష్టించాడా లేకపోతే మాయా విశిష్ట మాయాశక్తి విశిష్టమైన ఈశ్వరుడు ఈ జగత్తును భోక్తలైన జీవుల కోసం సృష్టించాడు అని నువ్వు ఒక వ్యవస్థ చేసి పెట్టావు కానీ నువ్వు భోక్తయైన జీవుని తీసుకో భోక్త భోక్త అంటే అభోక్తృత్వ అహమస్మి అహం భోక్త ఈ కర్మఫలాన్ని భోగించవలసిన భోక్తను నేను అని ఆ భోక్తను నువ్వు తీసుకో తీసుకుని ఆ భోక్త ఎందు రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఐడెంటిటీ అండ్ సెకండ్ ఎ కంటిన్యూవిటీ కంటిన్యూటీ ఇస్ నాట్ ఐడెంటిటీ ఇప్పుడు నిన్న భోక్తని నిన్న ఈగో ఈగో భోక్త వాట్ ఎవర్ ఈగో ఎస్టర్డే ఐ ఆమ్ ద సేమ్ ఈగో టుడే ఐ ఆమ్ సో ఆ విధంగా దేర్ ఇస్ ఎ కంటిన్యూటీ కాల ప్రవాహంలో ఈగో లాగా నేను ఉన్నాను దట్ ఈస్ కంటిన్యూటీ నా పేరుది నేను ఈ పుణ్యం చేశాను ఆ పాపం చేశాను ఆ పుణ్యానికి సుఖం అనుభవిస్తున్నాను ఆ పాపానికి దుఃఖం అనుభవిస్తున్నాను అంటే దీస్ ఇది ఆల్ కంటిన్యూటీ సో అహంకారాన్ని ఆ కాలంలో ఉండే కంటిన్యూటీ ఎస్టాబ్లిష్ చేస్తుంది కంటిన్యూవిటీ వేరు ఐడెంటిటీ వేరు ఇప్పుడు ఈ భోక్త జీవుని యొక్క సార సర్వస్వం ఏమిటి చైతన్యం భోక్త అంటే జ్ఞానానికే భోక్త పేరండి జ్ఞానం లేనిదే భోక్తృత్వం ఎక్కడి నుంచి వస్తుంది భోక్తృత్వం నామో ఉపలబ్ధృత్వం తెలుసుకున్నటయే జ్ఞా భోక్ భోక్తృత్వం మీరు మిఠాయి యొక్క రుచిని ఆస్వాదించారు భోగించారు అంటే ఆ రుచిని తెలుసుకున్నారు మ్యూజిక్ని భోగించారు అంటే మ్యూజిక్ని ఎంజాయ్ చేశారంటే మ్యూజిక్ని తెలుసుకున్నారు ఆ సినిమాని ఎంజాయ్ చేశారంటే సినిమాని తెలుసుకున్నారు గంధాన్ని ఎంజాయ్ చేశారంటే గంధాన్ని తెలుసుకున్నారు తెలుసుకోవడమే భోక్తృత్వం సో భోక్తయందు ఒక కంటిన్యూటీ ఉంటుంది పుణ్యము పాపము పుణ్యఫలము పాప ఫలము దట్ ఈస్ కంటిన్యూటీ ఆ కంటిన్యూటీ అలాంటి పెట్టండి ఆ కంటిన్యూటీయే అనేక భోక్తలను ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ భోక్త యొక్క కంటిన్యూటీ వేరు ఆ భోక్త యొక్క కంటిన్యూటీ వేరు ఆల్ దట్ ఈస్ డిఫరెంట్ బట్ వాట్ ఈస్ ది ఐడెంటిటీ ఆఫ్ ది భోక్త కంటిన్యూటీ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ఐడెంటిటీ ఐడెంటిటీ ఈజ్ నాట్ ఐడెంటిటీ ఈజ్ చేతన భోక్త చేతనుడు భోక్త చేతనుడా జనుడా చేతనుడు తర్వాత జగత్తుని వీడు భోగిస్తున్నాడు ఆ జగత్తు యొక్క జగత్ అనగానేమి ఇట్ సంథింగ్ నోన్ అండ్ ఈజ్ ఇట్ సంథింగ్ దట్ ఈస్ ఆల్టుగెదర్ అన్నోన్ ఇట్ ఈజ్ సంథింగ్ నోన్ కాబట్టి నువ్వు జగత్ అని అంటున్నావో అది జగత్తు యొక్క జ్ఞానం కంటే భిన్నంగా లేనేలేదు కాబట్టి జగత్తు విత్ ఆల్ ఇట్స్ వెరైటీ వాట్ ఈజ్ ఇట్స్ ఐడెంటిటీ వాట్ ఈజ్ ఇట్స్ ఎసెన్షియల్ కంటెంట్ అంటే అది కూడా చేతనమే కాబట్టి నువ్వు భోక్త భోగ్యము ఆ భోక్త యొక్క సారాన్ని నువ్వు నిగ్గు తేలుస్తే భోగ్యము యొక్క సారాన్ని నిగ్గుతేలుస్తే ఆ రెండింటికి ఒకే సారము ఆత్మచైతన్యము అదే ఈశ్వరుడు ఆత్మచైతన్యమే ఈశ్వరుడు ఆత్మచైతన్యముందే ఒకవైపు భోక్త ఇంకొక వైపు భోగ్యము కనపడుతున్నాయి అదే దేవుడు అంటే ఆ సత్యాన్ని గుర్తించాలి అప్పుడు అద్వైతం ఆటోమేటిక్గా ఫిక్స్ అవుతుంది సో కనుక మనస్పందన మాత్రమే ద్వైతము అన్న అభిప్రాయం నేను ఇంతలా ఎందుకు చెప్పానంటే మనస్పందన మాత్రమే ద్వైతం ద్వారా ఈశ్వర నిరాకరణమైందని మీరు అనుకోద్దు ఈశ్వరవాదులు వేదాంతులు వేదాంతులు ఈశ్వరుణ్ణి నిరాకరించరు జగత్తుని నిరాకరిస్తారు జీవా అనే ఒక ఎంటిటీని నిరాకరిస్తారు సపరేట్ ఎంటిటీ ఒకటి జీవా అహంకారం భోక్త భోక్తకే అహంకారం అని పేరు భోక్తని భోగ్యాన్నే నిరాకరిస్తారు భోక్తృభోగ్యములను నిరాకరించే ఆ రెండు ఏ ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తున్నాయో ఆ ఆత్మయే పరమాత్మరా అదే రా ఈశ్వరుడు అని కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి నిగృహీత నిరుద్ధ మనస నిర్వికల్పస్వల్పనర్జిత ధీమతో వివేకవ ప్రచరణం ప్రచారచార విశేషేణ జ్ఞేయోగి సో ఆ విధంగా ఆ మనస్సు తస్య మనస ఆ మనస్సుకి ఎటువంటి మనస్సు ఏవన్నిగృహీత నిరుద్ధ మనస ఈ విధంగా దానికి మీరేమో దానికి విషయాల్ని యాడ్ చేసుకుంటూ పోతే మండుతూ అలా విషయాల్ని యాడ్ చేయకుండగా అసలు ఈ దృష్టాంతం చాలా గొప్పదండి మనస్సుని ఒక అగ్నిగా చెప్తారు ఇంద్రియములను అగ్నిగా వర్ణిస్తారు ఇంద్రియములు మనస్సు కూడా ఇంద్రియమే అంతరింద్రియం ఇంద్రియాలన్నీ కూడా అగ్నులు ఇక్కడ భాష్యకారులు వాటిని అగ్నిగా వర్ణించారు అగ్నులలో మీరు ఆజ్యం పోసుకుంటూ పోకూడదు అగ్నిలో పడుతున్న ఆజ్యాన్ని పోయడం మానేయాలి ఇప్పుడు ఇద్దరికి మధ్యన చిన్న విభేదం తలెత్తిందనుకోండి అప్పుడు ఏం చేయాలి ఆ పోస్తున్న ఆజ్యం మానసీయాలు ఏమిటి ఆజ్యం అంటే ఏమిటి మాట చేష్ట ఇది ఉండే కదా ఆజ్యం మీరు ఓ మాట అన్నారనుకోండి ఆ విభేదంలో కొంత ఆజ్యం పోసినట్టు లేకపోతే ఏదైనా పని చేశారనుకోండి ఆ విభేదంలో ఆద్యం పోసినట్టు కాబట్టి మీరేం చేస్తారంటే విభేదాన్ని మీరు సృష్టించట్టు ఒకవేళ బై మిస్టేక్ బై యాక్సిడెంట్ విభేదము పొడసూపింది దానికి ఆజ్యం పోయదు అగ్ని అది మనస్సు అగ్ని రూపము కన్ను అగ్ని కాబట్టి కన్నులో పడివి యోగ్యములైన కంట్లో పడాలి అయోగ్యములైన వాటికేసి చూడనే వద్దు చెవిలో పడివి అయోగ్యములైన వాటికి వద్దే వద్దు ఇప్పుడు ఎవడో కూర్చొని క్లబ్బులోనో ఎక్కడో కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అవి అవి చెవి అనే అగ్నిలో అనవసరం ఆ రకమైన ఇంధనాన్ని చెవి అని అగ్నిలో వేస్తే అది అలా మండుతూ ఉంటుంది మనస్సు ఆ ఇంధనం వేయద్దు నాలుక నాలుక అన్నది ఒక అగ్ని దాని మీద ఇంధనం వేసేప్పుడు యోగ్యమైన ఇంధనం వేయాలి తగిన మాత్రలో ఇంధనం వేయాలి వంట మీరు నెయ్యి డబ్బా దాంట్లో తిరగేసేసారనుకోండి అదేమవుతుంది పేదమంట వస్తుంది పేద మంట వచ్చి పైన తాటాక్కు పందిరేసారనుకోండి అదేమవుతుంది అదే అంటుకుంటుంది అదే అంటుకుంటే వీళ్ళందరికీ పారిపోవడానికి చోటు ఉండదు ఆ రకంగా ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి కాబట్టి అగ్నిలో వేసే సామానం పవిత్రమైనది వేయాలి మితంగా వేయాలి ఈ విధంగా ప్రతి ఇంద్రియము అగ్ని మనస్సు కూడా అగ్ని కాబట్టి మనస్సులో అలా సంకల్పాలని పోసుకుంటూ పోవద్దు సో దాన్ని నిగృహీతస్య నిరుద్ధస్య అప్పుడు అగ్ని చల్లారినట్టుగా అది చల్లారుతుంది అంచేతనే దానికి శాంతము అని పేరు పెట్టారు శాంతము చల్లారినది అంటే అగ్ని చల్లారింది అన్నమాట అటువంటి మనస్సు దాంట్లో వికల్పములు ఉండవు సర్వకల్పనా వర్జితస్య అంటే అఖిల వృత్తులు మనోవృత్తులు అన్నీ కూడా ఆగిపోతాయి ఎందుకంటే మీ మనోవృత్తి మనస్సుతో చేసే సంకల్పము ఆ సంకల్పంలో ఉండే విషయం అది సత్యమా మిథ్య మిథ్య అంటే కల్పితము ఇప్పుడు కొడుకు గురించి సంకల్పించాను అనుకోండి ఆ సంకల్పము అది కల్పన అంటారా యథార్థం అంటారా కల్పన ఎందుకంటే కొడుకు కూతురు ఇత్యాదులు ఇవన్నీ కూడా కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర అది శంకర్లు అంటే అంటే మరి అలా ఉంటుంది సో కాబట్టి ఈ మాట వాళ్ళతో చెప్పక్కర్లా వాళ్ళ చెప్పాను కదా మీకు ఫార్ములా వాళ్ళకేవో ఆకాంక్షలు ఉంటాయి వాడు ఎప్పుడూ మనకేమొస్తుందని చూస్తూ ఉంటాడు తప్పేం లేదు ఎందుకంటే పెద్దవాళ్ళు ఇవ్వకపోతే ఇంకేవాళ్ళు ఇస్తారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఇవ్వాలి మనం పెద్దవాళ్ళం ఏదో మన దగ్గర ఏదో ఉందనే కదా అది రొంతా వాళ్ళకి ఇస్త ఇచ్చేస్తే వాళ్ళు పోతారు మనం ఏమో రామంటూ కూర్చో సంకల్పాలు ఉండద్దు దట్ ఈస్ ది పాయింట్ నేను ఉంటే ప్రాక్టికల్ డిఫికల్టీ సంకల్పాలకి ఏదో చెప్పి దాని నివారణకు ఉపాయం కూడా చెప్తున్నాను కాబట్టి సర్వకల్పనా వర్జిత ముందు అసలు ఈ సత్యాన్ని గుర్తించాలి నీవు సంకల్పిస్తున్న విషయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కల్పన ఇప్పుడు మీరు సినిమా చూశాను అనుకోండి ఇవాళ సినిమా గురించి సంకల్పిస్తున్నారనుకోండి ఆ సంకల్పంలో విషయాలు అవి కల్పనయా సత్యమా కల్పన జీవితంలో జీవితం కూడా సినిమా లాంటిదే దీర్ఘ నిద్ర దీర్ఘస్వప్నం దీంట్లో ఎవేవో సంకల్పాలు వస్తూ ఉంటాయి ఆ సంకల్పాలన్నీ సినిమా అంటారా లేకపోతే సత్యం అంటారా కల్పన అవి ఆ కల్పనను ఊరికే పట్టుకుని వెళ్ళాడడం అనవసరం కదా మనసులో టెన్షన్ పెరగడానికి తప్ప ఎందుకు పనికిరాదు వైనాట్ డ్రాప్ ఇట్ ఒకే లెట్ ఇట్ ఇస్ డ్రాప్డ్ సర్వకల్పనా వర్జితస్య ఇప్పుడు భోజనం చేస్తున్నారనుకోండి సపోజ్ భోజన చేస్తుంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఫుడ్ మౌత్ మైండ్ మౌత్ అంటే రసనేంద్రియం ఆహారం ఉన్నది రసనేంద్రియం ఉన్నది మైండ్ ఉన్నది మూడు ఉన్నాయి ఫుడ్ తింటుంటే సపోజ్ మీరు ఇప్పుడు తినే టైం కాదు ధ్యానానికి కూర్చున్నారు ఫుడ్ లేదు మౌత్ లేదు కంటుతో చూస్తున్నారనుకోండి దృశ్యము కన్ను మనస్సు దృశ్యం లేదు చూ మనకు చూ కన్ను లేదు మనస్సు ఒక్కటే ఉన్నది ఇప్పుడు ఇక్కడేం చేయాలంటే యూ హ్యావ్ టు గో వన్ మోర్ స్టెప్ అదేమిటి ఆ మనస్సులో ఉన్నటువంటి సంకల్పం కూడా అనవసరము ఎందుకు ఆ సంకల్పం అస్తమాను భోజన చేయడం చేయరు ఎప్పుడో ఒకసారి చేస్తారు అస్తమాను సినిమా చూడరు కదా ఎప్పుడో ఒకసారి చూస్తారు అస్తమాను మ్యూజిక్ పెట్టుకుని వింటూ ఉంటారు కొంతమంది అది పిచ్చేది అలా చేయకూడదు అప్పుడే ఒకసారి వింటా ఏదో పాట బాగుంది నగుమోము కనలేని పాట బాగుంది అంటే ఒకసారి వింటారు ఒకసారి వింటారు బాగుంది అంతే కాని ఇంకా అదే పనిగా ఇంకా పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఇంకా అదే వింటూ కూర్చుంటారంటే ఏమన్నమాట అది కాబట్టి మూడు భోజనం రసం రసనేంద్రియం మనస్సు రెండు తీసేయండి మనస్సు ఒక్కటే అది కూడా ధ్యానం కాల అప్పుడే మనస్సు ఒక్కటే ఉంది ధ్యానం కాలా ఆ సంకల్పము ఆ సంకల్పాన్ని కూడా మనోవృత్తి దాన్ని కూడా డ్రాప్ చేయాలి దీన్ని ఆత్మయోగము భోజనయోగం కాదు ఆత్మయోగం భోజనయోగం ఒకటి ఉంటుంది ఎలా మీ గ్రహస్థితి ఇప్పుడు చాలా బాగుంది ఈ గ్రహం ఇలా ఉంది కాబట్టి మీకు చక్కటి భోజనం రాబోయే ఒకటి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ భోజనం బాగా దొరుకుతూ ఉంటుంది అంటాడు ఆ యోగం వేరు ఇది ఆత్మయోగం ఆత్మయోగంలో మూడింటిలో రెండు డ్రాప్ చేస్తారు అది కూడా డ్రాప్ చేస్తారు ఆ మాట అనవసరం ఎందుకో అన్నాను నన్ను మన్నించండి సో ఆ ప్రసంగం అనవసరం అది డైగ్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఇట్స్ ఎ హ్యాబిట్ సో ఐ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ హ్యాబిట్ మై సెల్ఫ్ ఇట్స్ ఓవర్ ఎనివే కాబట్టి ఆత్మయోగంలో ఆ సంకల్పం కూడా అనవసరం డ్రాప్ దట్ సంకల్ప ఇప్పుడు సుశుక్తి ఏమిటండి సుషుక్తి ఏమిటంటే దాంట్లో మనస్సు సంకల్పము లేకపోవటమే సుశుక్తి అవునండి కానీ ఇప్పుడు ఆ మనస్సు సంకల్పము లేకపోవటము తమోగుణము అది సుశుక్తి మనస్సు సంకల్పము లేకపోవటము సత్వగుణము అది ధ్యానం తమోగుణంలో వెళ్ళిపోయారు అనుకోండి సంకల్పం ఉండదు నిద్రపోతారు తమోగుణంలోకి వెళ్ళిపోకూడదు సత్వగుణంలో నిలిచి ఉండాలి సత్వగుణం అంటే ప్రకాశము అంటే చైతన్య ప్రకాశము అలా నిలిచి ఉంటుంది కానీ సంకల్పం ఉండదు కాబట్టి సుశుక్తికి ధ్యానానికి సంకల్ప అభావం సమానం కానీ సంకల్ప అభావము ప్లస్ తమస్ ఈజ్ సుశుక్తి సంకల్ప అభావము ప్లస్ సత్వ ఈజ్ ధ్యానం ఆల్సో నోన్ యాజ్ సో సమాధి సో ఇప్పుడు సుషుప్తిలో మీరు ఉన్నారా లేరా ఉన్నారు వృత్తి లేదు ఏమంటాయి కాబట్టి ఆత్మకు వృత్తి యొక్క ఆవశ్యకత లేదు ఆత్మ వృత్తి లేకున్నా పూర్ణంగా ఉంటుంది మనకి సుషుప్తే అనుభవం ప్రతిరోజు సుషుక్తిలో నేను ఏ వృత్తులు లేకుండా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు వృత్తులు అనవసరం ఇప్పుడు మీరు నిద్రపోయారు ఆరు గంటలు నిద్రపోయారు ఈ ఆరు గంటలు కొడుకు కూతురు బ్యాంక్ అకౌంట్ దేవుడు దెయ్యం ఇవి ఏమీ లేవు కదా మీరు బాగానే ఉన్నారు చిలకలా నిద్రలేచారు ఫ్రెష్గా నిద్రలేచారు మనస్సు ప్రసన్నంగా నిద్రలేచారు ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే కూడా ఉత్సాహంగా చేయగలుగుతారు అంటే అదర్ హ్యాండ్ ఈ ఆరు గంటలు కొడుకు కూతురు దేవుడు దెయ్యం ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నారనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది పొద్దున్న డెడ్ మ్యాన్లా అయిపోతాడు మనిషి కాబట్టి అభావము మీకు ఒక అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు కదా కాబట్టి వృత్తులు యూడో నీట్ దెం ఇప్పుడు కూడా జగత్తుని వృత్తులలోకి రెడ్యూస్ చేయాలి రిడ్యూస్ చేసి నేను ఈ వృత్తులు దట్ యూ హ్యావ్ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ ఈ వృత్తులు ఐ డోంట్ నీడ్ దెమ్ నోనో ఐ నీడ్ దెమ్ ఓకే యూ నీడ్ దెమ్ నిన్న రాత్రి మరి ఎందుకు నిద్రపోయావో ఆ వృత్తులు పెట్టి కూర్చోపోయావా కాబట్టి నిన్న రాత్రి నిద్రపోవడం మూలంగా ఈవేళ పొద్దున్న నీకు లాభం కలిగిందా నష్టం కలిగిందా ఎవడైనా నష్టం కలిగిందనుకుంటే వాడిని అజ్ఞానాల ఒక బిజినెస్ మ్యాన్ అన్నాడు నిన్న రాత్రి నిద్రపోవడం వల్ల నాకు నష్టం కలిగింది అన్నాడు ఏం నష్టం కలిగిందంటే ఆ మడిగా ఒకటి అద్దెకి తీసుకున్నాను దానికి అద్దీ ఇచ్చాను అద్దీ వాడు మొత్తం ఇరవై నాలుగు గంటలకే తీసుకుంటాడు నేను నిద్రపోయిన టైంకి వాడేమో అద్దె మినహాయించడు కదా అద్దె ఓడవైంది కానీ బిజినెస్ నడవలేదు బిజినెస్ ట్వెల్వ్ అవర్స్ నడిచింది అద్దె ఎంతకిచ్చాం ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇచ్చాం కాబట్టి అద్దె ట్వెల్వ్ అవర్స్ అద్దె నష్టమైంది కదా ఈ భగవంతుని నిద్ర ఒకటి పెట్టి మన బిజినెస్లో కొంత ఘాటా చేసాడు కాబట్టి దట్ ఈస్ నాట్ ది వే టు థింక్ పీపుల్ అలా అయిపోతారు అంటే సంసారం అంతలా ఓవర్టేక్ చేసేసి అంచేతనే ఒక స్టేజ్ వచ్చేక నిద్రపోలేకపోతారు ఎందుకంటే సంసారం ఓవర్టేక్ చేసేస్తుంది ఈ సంసారంలో మేన ఆఖరిని మనం మనం చాలా అజ్ఞానంలో మనం సంసారాన్ని అలా పోగేసుకుంటాం ఆఖరికి మిగలదు బూడిది మిగులుతుంది సంసారాన్ని అలా పోగేయకూడదు కాబట్టి ఈ వృత్తులు లేకున్నా నేను బాగానే ఉన్నాను ఐ ఆమ్ నాట్ మిస్సింగ్ దీస్ వృత్తిస్ అని తను ఆ వృత్తుల ఎడల చాలా బలమైన వైరాగ్యాన్ని సంపాదించాలి చిత్తవృత్ చిత్త త్యాగ ఏవో సంసార త్యాగ ఆ చిత్తాన్ని త్యాగం చేసి పారయాలి ఆ వృత్తుల ఎడల వైరాగ్యాన్ని సంపాదించాలి ఆత్మస్వరూపానికి వృత్తి అక్కర్లేదు ఇట్ డజంట్ నీడ్ వృత్తి మీరేం చేస్తారంటే సుశుక్తిని గుర్తు చేసుకో సుశుక్తిని గుర్తు చేసుకోము ఓ మెడిటేషన్ ఉంది ఆ మెడిటేషన్ ఏమిటో తెలిసినా మీరు నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని నిన్న రాత్రి నిద్రపోయారు కదా ఆ నిద్రలో ఎలా ఉందో ఏముందో ఎలా ఉందో అది మీరు భావన చేసుకుంటూ కూర్చోండి అంతే మీరు చేయాల్సింది అప్పుడు నిద్రకి దీనికి తేడా ఏమిటవుతుంది అంటే వృత్తిభావం వచ్చేస్తుంది నిద్రలో వృత్తులు లేవు కదా కానీ ఇప్పుడు వృత్తిభావానికి తోడుగా ఆ చైతన్య ప్రకాశం ఉంటుంది అదే ఉంటుంది అదో మెడిటేషను ఆ రకంగా అమని భావాన్ని మనం సంపాదించుకుంటాము సో ఇక్కడ ఇప్పుడు వాక్యాన్ని మీరు సెటిల్ చేయండి తేవర్ నిగృహీత నిరుద్ధ మనస నిర్వికల్పస్ సర్వకల్పనావర్జిత ప్రచారణం ప్రచారహ ఆ మనస్సు యొక్క ప్రచారం అంటే మనస్సు యొక్క స్థితి ఆ మనస్సు యొక్క స్థితి ఎలా ఉంటుంది వృత్తులనన్నిటినీ నిరోధించినప్పుడు మనస్సు యొక్క స్థితి ఎలా ఉంటుంది చాలా శాంతమైన సరస్సులాగా ఉంటుంది ఏమండి ఇప్పుడు ఆ మనస్సు యొక్క స్థితి నేను అని నేను సాక్షి చైతన్యాన్ని ఆ మనస్సు యొక్క స్థితిని నేను తెలుసుకుంటూ ఉన్నాను కాబట్టి ఎప్పుడూ కూడా మనస్సుని వాచ్ చేస్తూ ఉండాలి ఆ వివేకం ఉండాలి మనస్సుతో ఐడెంటిఫై అవ్వకూడదు యూ షుడ్ నాట్ బిలీవ్ దట్ యుర్ రెస్ యూఆర్ రెస్ట్లెస్ ఎన్ ద మైండ్ ఈజ్ రెస్ట్లెస్ అండ్ యు ఆర్ కామ్ ఎన్ ది మైండ్ ఈజ్ కామ్ అది తప్పది ఎన్ ద మైండ్ ఈజ్ రెస్ట్లెస్ యు ఆర్ నాట్ రెస్ట్లెస్ ఎన్ ద మైండ్ ఈజ్ కామ్ యు ఆర్ నాట్ కామ్ యు ఆర్ వాట్ యు ఆర్ మీ స్వరూపాన్ని రెస్ట్లెస్ అని కానీ కామ్ అని కానీ వర్ణించడం కుదరదు మీరు ఆ మనస్సు యొక్క ప్రచారాన్ని తెలుసుకుంటూ ఉంటారు మనస్సు యొక్క ప్రచారంలో రెండు స్థితులు ఉన్నాయి ఒకటి అనేక కల్పనల్ని చేస్తూ ఉంటుంది ఇంకొకటి ఆ కల్పనలన్నీ జారిపోయి మనసు నిద్రపోయినప్పుడు ఎలా అయితే ప్రశాంతంగా అయిపోయిందో నిద్రపోయినట్టు కాదు ప్రచ సర్వకల్పనలు లేకుండగా అలా నిశ్చలమైన సరస్సు ఉండిపోయింది అది మనస్సు యొక్క ప్రచారం ఇప్పుడు ప్రచారం అంటే స్థితి ఆ స్థితిని మీరు రూపంగా తెలుసుకుంటూ ఉంటారు సాక్షి ఈజ్ నేదర్ రెస్లెస్ నార్ క్వాయట్ ఇట్ ఈజ్ నేదర్ సాక్షిగా మీరు వివేకంతో తెలుసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆ ప్రచారాన్ని అంటే మనస్సు యొక్క సత్వగుణ స్థితిని ఎవడైతే అలా సాక్షిగా ఉండి తెలుసుకుంటూ ఉంటాడో వాడు యోగి ఆ సాత్విక స్థితిని మీరు బాగా పట్టుకుని తెలుసుకుంటూ ఉండాలి సటుప్రచారా జ్ఞేయోగి అర్థమైందండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఆత్మస్వరూపాన్ని గురించి మీరు ఏమీ చేయక్కర్లేదు మీరు మీ మైండ్ని క్లియర్ అప్ చేసుకోండి యూ సెట్ ఇట్ రైట్ ఆత్మస్వ ఇప్పుడు టైం పేజ్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి దాన్ని రిపేర్ చేయించి చక్కగా క్లియర్గా చేసేస్తే బాగా పనిచేసుకోండి ఆ విధంగా మనస్సుని మీరు సెటరైట్ చేసుకోండి మనస్సు సెటరైట్ అయిపోతే ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి సెటరైట్ మీ సంసార ఇష్యూస్ కూడా సెటరైట్ అయిపోతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ మనస్సులో ఫీలింగ్స్ ఎలా వస్తున్నాయో పరిశీలించండి బికమ్ అవే ఒకే ఇటువంటి ఫీలింగ్స్ వస్తున్నాయి మనస్సులో థాట్స్ ఎలా వస్తున్నాయి వాటిని పరిశీలించండి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ని మీ మనస్సే శాసిస్తుంది అల్టిమేట్గా కాబట్టి మీ లైఫ్ స్టైల్ని మీరు పరిశీలించండి తర్వాత మీ ఫీలింగ్స్లో మీ థాట్స్లో మీ లైఫ్ లో ఒక డిసిప్లిన్ తీసుకురండి చాలామంది జగత్తులో డిసిప్లిన్ లేదు సమాజంలో డిసిప్లిన్ లేదు ట్రాఫిక్లో డిసిప్లిన్ లేదు అని అంటారు అది సత్యమే దాంట్లో ఏమి సందేహం లేదు కానీ ఇప్పుడు మీరు దాని ఆ డిసిప్లిన్ గురించి మీరు ఒక వర్రీ కావద్దు మీరు మీ మనస్సులో ఒక డిసిప్లిన్ తీసుకురండి ఓకే తర్వాత మీకు ఎక్కడైనా ఇగో వీడు దుష్టుడు వాడు పాపి అలాంటి భావాలు మీకు వస్తున్నాయి అంటే అది మీ మనస్సులో ఉండే దుర్గంధం తప్ప బాహ్యం నుంచి వస్తున్న దుర్గంధం కాదు అది మీ మనస్సుని మీరు సెటరేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరేం చేస్తారంటే మీ మనస్సుని గాయపడిన మనస్సు దుర్గంధంతో నిండిన మనస్సు కాలుష్యంతో నిండిన మనస్సు ఆ మనస్సును శుద్ధి చేయండి మీరు మనస్సును ఎప్పుడైతే మీరు శుద్ధి చేసి పెడతారో ఈ జగత్తు ఎడల ద్వంద్వాలను అది ప్రాజెక్ట్ చేయటం మానేస్తుంది ఆ ద్వంద్వ మోహము నుంచి బయటపడిపోవాలి ఇచ్చాద్వేష సముర్థైన ద్వంద్వమోహన భారత ఆ మోహం నుంచి బయటపడిపోండి ఇవో వీడు పుణ్యాత్ముడు వాడు పాపాత్ముడు ఇది ధర్మం అది అధర్మం అంటూ ఇలాగ జగత్తుని అలా మొక్కల మొక్కల కింద ఆపోజిట్స్ కింద పెట్టి అస్తమానో అదే ప్రాజెక్టు చేస్తూ కూర్చోవడం ఆ ద్వంద్వమోహం నుంచి బయటపడిపోండి బయటపడిపోయి ఆ మనస్సును శుద్ధి చేసి దాని ప్రచారాన్ని సర్వకల్పనావర్జితమైన ప్రచారాన్ని ఒకదాన్ని ఆ మనస్సుకు మీరు తీసుకురండి నిగృహీత మనస నిర్వికల్పస్య ధీమత ప్రచార ఆ ప్రచారం దగ్గరికి వచ్చాం మనం తర్వాత నన్ను సర్వప్రత్యయాభావే యాదృశుషుస్థస్ మనస ప్రచారాదే నిరుద్ధ్యా ప్రత్యయాభావ వివిషాత్ అభావా విశేషాకి విజ్ఞేమితి అత్రోచ్య పూర్వక్షం మీరు చూసారో లేదో ఇటువంటి శంకను లేవనెత్తి వాళ్ళు నేను చూశాను నేను నేను చూస్తూ ఉంటాను కదా నేను అదే బతుకు బతుకుతూ ఉంటాను కాబట్టి ఇటువంటి శంకలు నేను లౌకిక జీవనంలో కూడా కనబడుతూ ఉంటాయి ఇక్కడ శంకర్లు రాసిన పూర్వపక్షం అది ఉద్యోగ థియరిటికల్ పూర్వపక్షం కాదు ఐ హ్యావ్ కమక్రాస్ పీపుల్ హూ మేక్ దిస్ పూర్వపక్షం ఆ పూర్వపక్షం చూడండి ఏమంటే మనస్సు అన్ని సంకల్పాలు వీలు పెట్టేమన్నారు ఇంకా అసలు మనస్సులో చలనమే లేదు ప్రత్యయాలంటే సంకల్పాలు మనస్సులో ప్రత్యయాలే లేవు చూడద్దు వినొద్దు తినద్దు ఆగ్రహ ఇంక ఏ ప్రత్యయాలు లేవు స్మృతి ఇది గుర్తు చేసుకోవడం అది కూడా వద్దు అన్ని ప్రత్యాలు ఆగిపోయాయి నిద్రపోయిన వాడికి వీడికి తేడా ఏముంది యాదృశ్యస్య సుషుప్తస్థస్య మనస ప్రచార సుషుప్తస్థుడేముంటాడు నిద్రపోతూ ఉంటాడు వాటికి ఏ ప్రచయాలు ఉండవు ఇంకేముంటుంది అవిద్య మాత్రం ఉంటుంది అంటే ఏమీ తెలియకుండా పడుకుని నిద్రపోయాడు పర్యవసానం ఏమిటి మీరు తొమ్మిదిన్నర పది అవుతుంది నిద్రపోయి టైం అవుతుంది అప్పుడు మీ మనస్సులో ఏముంది పరిస్థితి ఓ ఎలా పడితే అలా ఉన్నాయి ప్రత్యయాలు ఏమండి సరే ఇంకా మనసు మీద నలుగు వాల్చారు దీపం ఆర్పేశారు ఇప్పుడు ప్రత్యయాలు కొంచెం తగ్గాయి దీపం ఆర్పే కొన్ని ప్రచయాలు తగ్గాయి ఏమంటే అలా కళ్ళు మూసుకున్నారు మూసుకుని ఆలోచించటం మానేశారు మానేస్తే ప్రత్యాయాలు మరీ తగ్గాయి ఇంక ఇప్పుడు ఆ నిద్రలో గడిపోయారు నిద్ర అంటే ఏమిటది అవిద్యే కదా అజ్ఞానమే కదా కాబట్టి ఈ ప్రత్యయములతో ఆరంభించి అనేక ప్రత్యయములతో ఆరంభించి మీ ప్రయాణంలో మీరు ఎక్కడికి చేరారు అవిద్యలోకి చేరారు దాన్ని పర్యవసానము అంటారు అవిద్యలో పర్యవసానం అయ్యాడు వీడు సుషుప్తంటే అదే ఓకే ఇప్పుడు ధ్యానం అన్నారు మీరు నిరుద్ధ్యాపి నిరు వీడిని మా సర్వ ప్రత్యయాలని నిరోధించమన్నారు అన్ని ప్రత్యయాలు నిరోధించేశాడు నిరోధిస్తే వీడు ఎక్కడికి పర్యవసానం చెందాడు మామూలు నిద్రపోయేవాడు ఎలాగైతే అవిద్యలో పర్యవసానం చెందాడు వీడు అదే అవిద్యలో పర్యవసానం చెందాడు పూర్వపక్షం అండి నిరుద్ధ్యాపి ఎందుకని అయ్యా నిరుద్ధం మనస్సు ప్రత్యయాలని సాక్షిగా ఉండి డ్రాప్ చేస్తే నిరు దానికి అవును ప్రత్యయ అభావ అవిశేషాత్ ప్రత్యయ అభావము అంటే సంకల్పములు లేకుండుట అనే అంశంలో నువ్వు చెప్తున్న సమాధికి సుశుక్తికి తేడా ఏమైనా ఉందా లేదు సుశుక్తిలో సంకల్పాలు లేవు సమాధిలో సంకల్పాలు లేవు సుశుక్తిలో ఎక్కడ పర్యవసానం చెందాడు వీడు సంకల్పాలు లేకుండాను అవిద్యలో సమాధిలో కూడా అసలు అవిద్యలోనే పర్యవసానం చెందుతాడు ఏమిటి పెద్ద గొప్ప కింద విజ్ఞేయం ఆ వృత్తులన్నీ సంకల్పాలన్నీ త్యాగం చేసేసి అప్పుడు నీకు ఆత్మస్వరూపం తెలుస్తుంది ఏమిటి తెలుస్తుంది అక్కడ అది అవిద్యలో పర్యవసానం చెందితే అక్కడ తెలిసి ఇదే ఇది నైవం ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇప్పుడు చూడండి మీరు ఘటాన్ని సంకల్పించారనుకోండి ఘట సంకల్పం ఎప్పుడైతే చేశారో అహమస్మి సంకల్పం డ్రాప్ అయిపోతుంది అహమస్మి సంకల్పం కప్పుబడిపోతుంది ఘట సంకల్పమే ఉంటుంది ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళారనుకోండి నేను సినిమా హాల్ ఎందుకంటారంటే దృష్టాంతం బాగా కుదురుతుంది ఘటం అంటే ఏదో ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాను ఈ సినిమా హాల్లోకి వెళ్ళాను వెళ్ళ వెళ్ళినప్పుడు నేను నేను ఉన్నాను అహమస్మి సీటు వెతుక్కున్నాను సీటు నెంబరు వెతుక్కున్నాను ఆ సీట్లో కూర్చున్నాను సీట్లో కూర్చున్నప్పుడు వాట్ ఈజ్ ది సిచ్యువేషన్ అహమస్మి అహమస్మి తెర కేసు చూశాను అహమస్మి తెర మీద ఏమీ లేదు మనస్సులో ప్రత్యయమే నిర్మాణం కాలేదు అహమస్మి ఈ లోపల తెర మీద బొమ్మలు ప్రారంభమయ్యాయి బొమ్మలు ప్రారంభమైతే అవి ప్రత్యయాలన్నీ మనస్సులో కొత్త కొత్త ప్రత్యయాలన్నీ నిర్మాణం అవుతున్నాయి ఇప్పుడు అహమస్మి ఉందా లేదు దీన్ని ఏమంటారంటే ఆత్మవిస్మృతి అని అంటారు తనను తాను విస్మరించుట చూడండి ఎంత హానిని మనకి మనం చేసుకుంటున్నామో ఆత్మవిస్మృతి ఇప్పుడు ఈ ఆత్మవిస్మృతిలో వీడు మనిషి పడిపోతే సపోజ్ మీరు పనిచేయండి నేను ఇంకో అది ఆత్మవిస్మృతి ఎలా ఉంటుందో చెప్పాను నెగిటివ్ చెప్పాను పాజిటివ్ చెప్తే చూడండి మీరేం చేస్తారంటే యూ జస్ట్ బీ విత్ యువర్ సెల్ఫ్ అహమస్మి అహమస్మి నేను ఉన్నాను అది మెడిటేషన్ ఐ ఆమ్ మెడిటేషన్ అహమస్మి ఇప్పుడు అహమస్మి అన్నప్పుడు మైండ్లో సంకల్పం వస్తుంది ఏదో సంకల్పం వస్తుంది సంకల్పం వచ్చిందంటే అహమస్మిని కప్పేస్తుంది అదే ఆవరించి పారేస్తుంది కాబట్టి మీరు అలాంటి పొరపాటు జరగనివ్వకండి మీరు ఏం చేస్తారంటే ఆ సంకల్పాన్ని వాచ్ చేయండి డోంట్ ఫైట్ ఇట్ జస్ట్ వాచ్ ఇట్ తర్వాత ఆ సంకల్పాన్ని జడ్జి కూడా చేయొద్దు ఇది మంచి సంకల్పము ఇది చెడ్డ సంకల్పము అనే ద్వంద్వాలను దాన్ని ఎత్తిమీద వేయొద్దు దాన్ని ఫైట్ చేయొద్దు జస్ట్ యాక్సెప్ట్ ఇట్ ఫుల్లీ యాక్సెప్ట్ చేయండి చేసి అది ఎలాంటి సంకల్పం వచ్చితే ఎలా మీ పర్మిషన్ తీసుకునే రాదు అది వచ్చేది ఏదో వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేసి జస్ట్ వాచ్ ఇట్ అండ్ లెట్ ఇట్ గో లెట్ ఇట్ గో అలా ఆ సంకల్పాన్ని వాచ్ చేయండి సంకల్పం వెళ్ళిపోయింది ఇప్పుడు మీరేమిటి మళ్ళీ సంకల్పాభావ స్థితిలోకి వచ్చారు సంకల్ప అభావ స్థితిలో మీరున్నప్పుడు అహమస్మి ఆత్మస్వరూపము విచ్ రిమైన్స్ కవర్డప్ బై ది మైండ్ ఇట్ ఎమర్జస్ ఇట్ స్లోలీ ఎమర్జస్ ఆ బీయింగ్ తన యొక్క సత్ అది ఎమర్జ్ అవుతుంది అది పైకి వస్తుంది ఆ నిద్ర కానిది తన యొక్క స్వరూపము తన లోపల అడుగున కప్పుబడిపోయి ఉన్న స్వరూపము ఇప్పుడు పైకి వస్తుంది సో తర్వాత దానివల్ల ఏమిటి ఉపయోగం ఆ సైలెన్స్ దట్ ఈస్ సైలెన్స్ ఎందుకంటే ప్రత్యయాలు ఏం ప్రత్యయముల యొక్క నాయిస్ ఏం ఆ సైలెన్స్ దట్ ఈస్ ఎమర్జింగ్ ఆ సైలెన్స్ ఏం చేస్తుందో తెలుసునండి మీ యొక్క చేతనని అంటే మీ వేకింగ్ కాన్షియస్నెస్ని తద్వారా మీ జీవితాన్ని అది శోధన చేసేసుకుందంటే ఆ ఇన్నర్ సైలెన్స్ ఆ ఇన్నర్ సైలెన్స్ని మన మన మనిషి ఆవిష్కరించుకుని దాన్నిపైకి తీసుకురావాలి ఒకసారి ఆ ఇన్నర్ సైలెన్స్ని మీరు డిస్కవర్ చేస్తే సపోజ్ ఎవడైనా మీకు అపకారం చేసాడనుకోండి ఓ నవ్వు నవ్వి వాడిని ఆశీర్వదించగలుగుతారు అపకారికు ఉపకారం చేయగలుగుతారు ఆ ఇన్నర్ సైలెన్స్ వచ్చినప్పుడు మీరు మనోవృత్తులతోటి ఆ ఇన్నర్ స్వరూపం కప్పుబడిపోయినప్పుడు మీరు రియాక్షనరీగా బతుకుతూ ఉంటారు అలా కాకుండా ఇన్నర్ సైలెన్స్ వచ్చినట్లయితే మీ జాగ్రత్త చేతనంతా కూడా అత్యంత శుద్ధమైపోతుంది కాబట్టి ఆ ఆత్మ చైతన్యము దాని యొక్క మహిమ ఇంతటిది అంతటిది కాదు దాన్ని మీరు అంచనా వేయలేరు చాలా గొప్ప మహిమ ఉంటుంది ఆత్మ చైతన్యానికి ఆ మహిమ కప్పుబడిపోయింది దాన్ని పైకి తీసుకొచ్చేటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది మీరు ఎప్పుడైతే ఆ ఆత్మ చైతన్యం ఆ ఇన్నర్ సైలెన్స్ దానికే సైలెన్స్ అని పేరు సైలెన్స్ అని ఎందుకు అంటున్నాం ప్రత్యయ అభావా చేయాలి ఏం కాబట్టి అదే సైలెన్స్ ఆ సైలెన్స్ ఏం చేస్తుందంటే ఆ సీక్రెట్ ఆఫ్ లైఫ్ని మీకు తెలుపుడు చేస్తుంది తర్వాత మైండ్ మీద మీకు ఒక చక్కని కమాండ్ని ఇస్తుంది ఆ సైలెన్స్ ఉంది చూసారా దట్ ఈస్ ది డోర్ టు ఫ్రీడమ్ ఆ విముక్తికి దట్ ఈస్ ది డోర్ విముక్తి అన్నది లోపల ఉంటుంది ఆ ఫ్రీడమ్ అన్నది దట్ ఇన్నర్ ఫ్రీడమ్ దట్ మోక్షం దట్ ఈస్ ది ఇన్నర్ ఇన్నర్ రియాలిటీ అది దట్ ఈస్ ది డోర్ టు ఇన్నర్ రియాలిటీ దట్ ఈస్ ది ఆత్మ దట్ ఈస్ ది బ్రహ్మన్ యూ విల్ నో ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ కాబట్టి అలాగా అమణీభావంగా అలా ఉండాలి దా ఆ రకమైన సైలెన్స్లో మనిషి నిలిచిపోవాలి మనస్సు బోర్ అంటుంది మనస్సు ఈ డజంట్ లైక్ పీస్ శాంతిని మనస్సు ఇష్టపడదు మనస్సుకి కోతి కోతి గోక్కోవడం అలవాటు అయిన కోతి లాంటిది మనస్సు ఏదో ఒకటి గోకుతూ ఉంటుంది మనస్సు అలాగే ఇది కాకపోతే అది గోకుతుంది అది కాకపోతే మరొకటి గోకుతుంది ఊరికి సెల్ ఫోన్లు చేస్తూ ఉన్న అదంతా మనస్సు యొక్క ఈ కోతి లక్షణమేది ఇంకా మీకు దృష్టాంతం కోసం చెప్పారు కాబే అలౌ దట్ ఇన్నర్ సైలెన్స్ టు ఎమర్జీ ఆ సైలెన్స్లో ఎక్కువసేపు ఉండటం అభ్యాసం చేయండి ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి ఆత్మవిస్మృతి పొరపాటు ఆత్మవిస్మృతి రాని పోకూడదు సంసారము ఆత్మవిస్మృతిలో పడిపోయే అంత విలువైంది కాదు ఈ సంసారం పోనీ విలువైంది అయితే పోనీ అట్టబెట్టుకోవచ్చు ఆత్మవిస్మృతిలో పడిపోదగ్గ విలువ ఏమీ లేదు ఆ సంసారం ఏమీ లేదు ఆ సంవసారం వేయడంలో లోభము ఆసక్తి శుద్ధం వ్యర్థం ఆయన ఎవడో పదిహేను కిలోలు బంగారం పోగొట్టేట ఏం చేస్తాడు పదిహేను తింటాడా బంగారం ఏం చేసుకుంటారు దిక్కుమాల బంగారం తింటారా ఆకలి వేస్తే ఛాయ్ తాగుతున్నారనుకోండి మీకు బిస్కెట్ ముక్క ఎవరైనా ఇస్తే తప్ప బంగారం బిస్కెట్ ఇస్తే ఏం చేస్తారు నాకు బంగారం బిస్కెట్ ఇస్తే నేను అవతల పారేస్తాను నాకేదైనా ఒక కుక్ ఇవ్వండి నేను ఐ విల్ హ్యాబిట్ విత్ ఛాయ్ ఈ బంగారం బిస్కెట్ ఏం చేసుకుంటారు త్రో ఇట్ అవే ఎవడో పర్టిక్యులర్ అమ్ముకుని డబ్బు చేసుకుంటే చూసుకో సంసారం ఏంటి ఈజ్ నాట్ వర్త్ పర్షు కాబట్టి ఆత్మస్వరూపాన్ని ఆ విధంగా యూ హెవ్ టు సర్ఫేస్ యూ హెవ్ టు బ్రింగ్ ఇట్ ఆ ప్రచారం ఆ స్థితి ఆ సాత్విక స్థితి ఇన్నర్ సైలెన్స్ ఎమర్జెస్ ఆ సైలెన్స్లో మీకు రియాక్షనరీ యాటిట్యూడ్స్ అన్నీ పోతాయి మన తిట్టిన వాడిని అవమానం చేసిన వాడిని కూడా ఓ నవ్వు నవ్వి ఆశీర్వదించగలిగే ఆ స్టేచర్ వచ్చేస్తుంది ఆ సైలెన్స్లో టు బ్రింగ్ ఇట్ ఆ అది చాలా ఇంపార్టెంట్ భాష అది యస్మాత్ సుశుక్తే అన్య ప్రచార ఈ ధ్యానంలో ఉన్న ప్రచారం ఇన్నర్ సైలెన్స్ అలా సైలెంట్గా ఉండిపోవడం ఆ ప్రచారము ప్రచారం అంటే మనస్సు యొక్క స్థితి ద ద స్టేట్ ఆఫ్ మైండ్ దట్ ఈస్ దట్ ఈస్ నాట్ లైక్ స్లీప్ ఇట్ ఈస్ సంథింగ్ ఆల్టుగెదర్ డిఫరెంట్ సుషుప్తే అన్య ప్రచార నిద్రపోయారు అనుకోండి ఆ ప్రచారం వేరు ఈ ప్రచారం వేరు ఆ ప్రచారం వేరు కాబట్టి రెండూ సమానమే అని అనుకోకూడదు ఎందుకంటే అవిద్యా మోహతమోగ్రస్త అంతర్లీన అనేక అనర్థ ప్రవృత్తి బీజవాసనావత మనసహ అబ్బో ఇది చాలా గొప్ప భాష్యం ఉండదు ఇది కొన్ని పంక్తులు కంఠస్థం చేయదగ్గ పంక్తులు ఉంటాయి అలాంటి పంక్తిది आत्मसाबोध हुताशुद्या प्रवृत्तिबीज से अन एवं प्रशातसतंत्र प्रचार ఈ ప్రచారము వేరు ఆ ప్రచారం వేరు నిద్రపోవడం అదో ప్రచారమా దాంతో ఏమో ఏకాగ్రత ఇన్నర్ సైలెన్స్ ఉన్న వేదాంత సమ్మతమైన ధ్యానం ఇది ఇక్కడ మీకు మంత్రాలు ఏమీ సజెస్ట్ చేయలేదు మంత్రం చేయండి ఆ మంత్రం చేయండి సజెస్ట్ చేయలేదు లేకపోతే ఈ రూపం చేయండి ఆ రూపం చేయండి అని చెప్పేసి చెప్పలేదు ఎర్రగా ఉన్న రూపాన్ని ధ్యానం చేయి పచ్చగా ఉన్న రూపాన్ని ధ్యానం చేయని ఏం చెప్పలేదు కొంతసేపు ముఖం ధ్యానం చేయి ఆ తర్వాత చేతులు ధ్యానం చేయి అలాగేం చెప్పలేదు అవన్నీ ఉన్నాయి సో ఇక్కడ వేదాంత సమ్మతమైన ధ్యానం ఏమిటంటే సంకల్పాలని వాచ్ చేయుగా డోంట్ ఫైట్ సంకల్ప డోంట్ జడ్జ్ సంకల్ప సంకల్ప ఈజ్ నాట్ కమింగ్ ఇట్ ఈస్ గోయింగ్ ప్లీజ్ నోట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఇట్ ఈస్ గోయింగ్ లోపల నుంచి వచ్చి పైకి పోతుంది అది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ Allow it to go. Don't identify with it. Allow it to go. Always remind that your swarupa alone is real. If you have a content that is real, that is real. Atma satyāna bota. If you look at that, then you can see it. So, Sushupte anyaf prachāraha. Sushupte anyahā. That is the slogan. That is the slogan. Nidravastha yundunna manasya yukha prachāramo. That is anyahā. దట్ ఈస్ డిఫరెంట్ ఈ ఇన్నర్ సైలెన్స్ వేరు ఇన్నర్ సైలెన్స్ ఈ ప్రచారం ఎక్కడా ఆ సుషుప్తి అది ఎక్కడా అది నిద్ర అది వేరు అక్కడ ఎలా ఉంటారంటే అవిద్యా మోహతమోగ్రస్తస్య అజ్ఞానము దాని కార్యమైన మోహము అదే అదే చీకటి అదే తమో గుణం అది కప్పేస్తుంది సుషుప్తిలో వెళ్ళిపోతుంది ఆ తమస్సు వాడిని ఓవర్టేక్ చేసేస్తుంది అది దట్ ఈజ్ సుశుక్తి నిద్ర తర్వాత పోనీ ప్రత్యయాలన్నీ ఆగిపోయాయి కదా మంచిదే కదా అంటే మంచి అంటే అదేం మంచిది నిద్రపోవడం మంచిదే కానీ ప్రత్యయాలన్నీ ఆగిపోయాయనే మాట మీరు పెట్టుకోద్దు ఎందుకంటే ఈ ప్రత్యయాలన్నీ అంతర్లీన అనేక అనర్థ ప్రవృత్తి బీజ వాసనావత మనస ఈ మనస్సు ఎన్ని వాసనలు అయితే ఉన్నాయో ఆ వాసనలన్నింటినీ లోపలికి ఉపసంహారం చేసి పెట్టుకుంటుంది ఈ వాసన ఏం చేస్తుంది ఏమిటి వాసన ప్రవృత్తి బీజ మీరు మాట్లాడారనుకోండి అది ప్రవృత్తి మీరు ఏదైనా పనిచేసారనుకోండి అది ప్రవృత్తి ఒక థాట్ వచ్చింది అనుకోండి అది కూడా ప్రవృత్తే ఈ వాసన నుంచి థాట్ అనే ప్రవృత్తి పుడుతుంది థాట్ నుంచి స్పీచ్ అనే ప్రవృత్తి పుడుతుంది స్పీచ్ నుంచి యాక్షన్ అనే ప్రవృత్తి పుడుతుంది సో ఇప్పుడు నేను చూశాను ఎవడో వచ్చాడు ఏ వీడు యూస్లెస్ ఫెలో అన్నా అని మనస్సులో థాట్ వచ్చింది వాడిని ఏ ఎవరో ఆయన ఎలా ఎందుకు వచ్చావు అని పౌరుషంగా మాట్లాడాను మాట్లాడి తలుపేసేసాను మూడు ఈ మూడు కూడా ఆ ఇన్నర్ వాస నుంచి కుట్టే అదొక మూమెంట్ మైండ్ స్పీచ్ అండ్ యాక్షన్ ఇట్స్ ఇస్ కంటిన్యూస్ మూవ్మెంట్ ఈ మూమెంట్కి మూలంలో వాసన ఉంది నిద్రపోయినప్పుడు ఈ వాసన ఏమైంది చక్కగా అక్కడ నిలిచి ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే రాత్రిపూట పెరుగులో అన్నం వేసేసి దానికి ఏదో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటే వేసేసి అది మూత పెట్టి పెట్టేస్తారు మొన్న పోసి దాన్ని భోజనం చేస్తారు అంటే అది మంచి పుష్టిగా పుష్టిగా ఏముండదు అది చక్కగా మోహ మోహాన్ని బలం చేసే ఇదిగా ఉంటుంది దీనికి చలిదన్నము అని పేరు ఏ పైగా చలిదన్నం తినేవారు పూర్వం వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు వాళ్ళు చాలా బుద్ధిమంతులుగా ఉండేవారు అని ఇదొక ప్రచారం చలిదన్నం తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడము బుద్ధిమంతులు ఎవరు చెప్పాడు అండి నుంచి పట్టుకు ఇది అజ్ఞానం కాదు సైన్స్ కూడా కొంత తెలుసుండాలి ఇప్పుడు పిల్లలు ఉండాలి చూడండి వాళ్ళు ఎంత స్మార్ట్ ఉంటారో మీరు ఎప్పుడైనా గమనించారా చాకుల్లో ఉంటారు మన చిన్న టైం మన ఏజ్లో మనం ఎంత విజ్ఞానం ఉండే వాళ్ళం వాళ్ళని చూస్తే మనం సిగ్గుపడేవాల్సినగా ఉంటారు ఎటొచ్చి మనం ఉరికే పట్టివర్ధనాలు గట్టిగా పెట్టాము వాళ్ళు పెట్టలేదు అంతే తేడా తప్ప వాళ్ళు చాకుల్లో ఉంటారు ఇంత స్మార్ట్నెస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసినా వాళ్ళ ఫుడ్ నుంచి వచ్చింది వాళ్ళు దే ఆర్ రీటింగ్ న్యూట్రిషస్ ఫుడ్ తల్లిదండ్రులు వాళ్ళకి మంచి న్యూట్రిషస్ ఫుడ్ పెడుతున్నారు మా చిన్నప్పుడు అలా ఉండేది కాదు మా అంటే మీకు కూడా అదే పరిస్థితి ఏమిటి మాకు చిన్నప్పుడు చలిదన్నే గొప్ప పాలు తాగడం అంటే ఎరగడం మేము పాలు తాగడం అనే మాటే లేదు పాలు ఒక లీటర్ పాలు కొనేవాళ్ళు షేరు పాలు షేరు పాలు కొంటే దాంట్లో కాఫీకి పాపం పెద్దవాళ్ళు ఎవళ్ళో ఒకళ్ళో ఇద్దరు కాఫీ రహస్యంగా తాగేవాళ్ళు అవన్నీళ్ళు ఎసరవు పెట్టేప్పుడు పక్కన చిన్న కాఫీ డికాషన్ తీసుకుని ఇంట్లో వాళ్ళకి తెలియకుండగా పెద్దవాళ్ళకి తెలియకుండా దేవతాచల్లో చేసుకుంటూ ఉండేవారు కాఫీ తాగేవారు కాదు తర్వాత కాఫీ మడి కాదు కాఫీ అంటూ ఎందుకంటే కాఫీ గింజలు ఎవడో వేయిస్తాడు దాన్ని అది అంటుంది కాఫీ శిష్టులు ఎవరు తాగరు నేను శిష్యులను ఆయన ఎరుగుతాను ఆయన కాఫీ పచ్చి గింజలు పచ్చి గింజలు కేరళ నుంచి అది ఇంట్లో కూర్చుని వేయించేవారు వేయించి పౌడర్ చేసుకుని అది కాఫీ పెట్టుకుని తాగేవారు ఎనీవే సో కాబట్టి ఈ చల్లిదన్నం తింటే ఎలా ఉంటుందో ఈ మనస్సు అలా ఉంటుందో మూత పెట్టితే లాంటి ఆ చల్లిదెల్ల తయారవుతూ ఉంటుందే ఈ మనస్సు కూడా అలాంటిదే దీన్ని చర్దికోడ్లతో పోల్చవచ్చు చందికుళ్ళు ఎలాగైతే రాత్రి తెల్లవారులో ఫెర్బెంట్ అయ్యి తెల్లవారు ఎప్పటికీ చలిదన్నం తయారు చేసి పెడుతుందో అలాగే ఈ మనస్సులో ఈ వాసనలన్నీ చక్కగా అక్కడ నిద్రపోతాం ఫెర్బెంట్ అవుతాయి అన్నమాట అది మా చిన్నప్పుడు కథ అరే తర్వాణి అన్నం ఈ తర్వాణిని మన వాళ్ళు సీసాలకు విక్టోరియా రాణికి పంపిస్తే ఆవిడ తాగి ఆశ్చర్యపడింది అది కథ ఇది ఏదో కదో తెలియదు అలాగంటి కథ మొత్తానికి ఏం పోది డైగ్రెషడు సో ఈ ప్రవృత్తి బీజ వాసనావత అనేకములైన ప్రవృత్తులు యాక్షన్స్ థాట్ స్పీచ్ అండ్ యాక్షన్ వీటికి మూలంలో ఉండే వాసనలు అవన్నీ లోపలే ఉంటాయి ఆ మనసులో ఏదిపోదు పోనీ ప్రవృత్తి మంచిదే కదా అంటే మంచిది కాదు అనర్థ ప్రవృత్తి సంసార బంధాన్ని కలిగించేటువంటి ప్రవృత్తి అనేక అనర్థ అంతర్లీన అంటే అనేకములైన అనర్థాలని సంసారబంధాలని తెచ్చిపెట్టే ప్రవృత్తికి మూలమైన వాసనలన్నీ అంతర్లీనంగా లోపల అట్టి పెట్టుకుంటుంది మనస్సు అది నిద్ర వెల్స్ వెన్ యూఆర్ వాచింగ్ ది మైండ్ పోతున్నాయి వాసనలన్నీ శిథిలమైపోతాయి ఇదెక్కడా అది ఎక్కడా రెండో ఒకటి కాదు తర్వాత అది ఆ మనస్సు వేరు అది నిద్ర మనస్సు జ్ఞానం మనస్సు ఉందో చూడండి ఆత్మసత్యానుబోద హుతావశిష్ట హుతాశ విప్లుష్ట అవిద్యాది అనర్థ ప్రవృత్తి బీజస్య ఇది నిరుద్ధస్య మీరు సాక్షిగా ఉండి వేదాంత సమ్మతమైన ధ్యానంలో నిరోధం చేసినప్పుడు అదేమవుతుంది ఆత్మయే సత్యము నేను ఇందాక చెప్తున్నా ఆత్మయే సత్యము ఈ సంకల్పాలు మిథ్య అని మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ గుర్తు చేసుకోవటము ఆ మననము ఆ భావన అదే అగ్ని ఆ హుతాశ విప్లుష్ట తగిలివేయబడింది ఏమిటి అవిద్య అజ్ఞానము మొదలైనటువంటి అనర్థములు అనర్థ ప్రవృత్తి అంటే సంసారంలో బంధాన్ని కలిగించే ప్రవృత్తికి మూలమైనటువంటి అజ్ఞానమంతా కూడా తగలబె తగలబెట్టబడుతుంది అంటే దహించబడుతుంది అంటే ఇన్నర్ సైలెన్స్లో ఉంటే మీ వాసనలన్నీ కూడా దాంట్లో కరిగిపోతాయి ద్వేషం ఆసక్తి సంసారాసక్తి ఇవన్నీ కూడా కరిగిపోతాయి సో అది ధ్యానం ఇది నిద్ర అన్ని వాసనలు తరవాణి కొండలో లాగా మురగబెట్టి ఉంటాయి అది నిద్ర ఇది ధ్యానం ఇది ఒకటేనా ఎక్కడ పట్టుకొచ్చావు ఈ పూర్వపక్షం సుషుప్తోన్య ప్రచార ఆ ప్రచారం ఈ ప్రచారం ఈ శ్లోకాన్ని రేపు ఫినిష్ చేద్దాము ఓం పౌర్ణము పౌర్ణమి పూర్ణమి శ్రీ గురుజో నమ ది